నాలుగు వందల ఇరవై నాలుగవ సంకీర్తన కలుగుట కలిగిన నాడే నే ఘన పాపములకు తొలంగీనా ఎలమినేనిపుడే ఎరిగి తిని ఇన్నాళ్ళు ఈ మతి లేదు జనయించిన సకల యోని గత జన్మములు కనుగొని ఎవినే సారెకు పలుమరు ఘనవర్ణాశ్రమ ధర్మములూ అనుభవించినవే సకలార్ధంబులు ఐహిక విషయములన్నీయునూ మనసునవాకున శ్రీహరినొకని మరచియు తలచుటలేదు తిరిగినవే నే నా ఆశల కొరకును దిక్కులయును నేను ఇరవుగా తొలియు ఎరిగినవే ఈ సంసారపు సుఖములివి పొరలినవేనే కామిని జనుల పొందుల సుఖముల భోగములు ఎరవులదొకటే శ్రీహరిదాస్యం విధి గతి అని ఎరుగుట లేదు డించినవే పూర్వకాలమున ఘనమగు సంపదలియునూ నొడిగినవేనే శబ్దజాలములు నోర కొలదులివి అన్నియు తడబడి సకలోపాయపు ధర్మములియు చూచితినీ ఎడపక శ్రీవేంకటేశ్వరు शरण बिटुवले चेरुटले दू